అంటే వరు వెవాడ ఆ పుట్టిపోయి జ్ఞానం గురించి మనం అంటలేదు ఆ పుట్టిపోయే జ్ఞానము వెనుక ఉన్నటువంటి ఏ చైతన్యము కలదో అది ఈ కరణం మీద ఆధారపడి అంచేతనే ఈ కరణమును అదే ప్రకాశింపజేస్తుంది కరణము అంటే ఇంద్రియము ఆ ఇంద్రియాన్ని మీరు క్లోజ్ చేసేసినప్పుడు ఆ ఇంద్రియము అభావము అంటే అది పంచేయట్లేదు కదా ఇప్పుడు కళ్ళు మూసేస్తే పంచేయాలి కదా ఆ ఇంద్రియము అభావాన్ని కూడా ఆ చైతన్యమే ప్రకాశింపజేస్తుంది ఎలాంటి మీరు ఇప్పుడు చెప్పండి కన్ను తెరిసి కన్ను తెరిచినప్పుడు ఆత్మచైతన్యం కన్ను తెరిచినప్పుడు చూస్తుంది కన్ను మూసినప్పుడు కన్ను చూడలేదు కానీ కన్ను తెరిచినప్పుడు తెరిచి ఉన్న కన్నుని కన్ను మూసినప్పుడు మూసి ఉన్న కన్నుని కూడా తెలుసుకునేది ఆత్మచైతన్యం ఏది దేని మీద ఆధారపడింది ఆత్మచైతన్యం కన్ను మీద ఆధారపడిందా కన్ను ఆత్మ చైతన్యం మీద ఆధారపడిందా స్పష్టంగా తెలుస్తూనే ఉంది కాబట్టి కానీ దేహదృష్టి గలవాడు ఏమనుకుంటాడో తెలిసిన దేహం దేహమే సర్వం అనుకునేవాడు ఈ ఆత్మ నా మొహం ఆత్మల దేహం ఉంటే ఉందలేక లేదనుకుంటాడు అలా అనుకుంటారు వాళ్ళు అందుకోసమే ఇంతలా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు స్థూల బుద్ధి సూక్ష్మబుద్ధి ఉంటుంది ఎలా కనపడుతుంటే దీన్ని కాదని దీని వెనకాలేదో ఉందంటే అడేవి ట్రవీడంటున్నాడు అది స్థూల బుద్ధి ఈ కనపడేది ఇది జడమిది ఇది మార్పులు చెందిస్తూ ఉంటుంది దీని వెనకాలేదో ఒక తత్వం ఉండాలి అని ఆలోచించేవాడు సూక్ష్మబుద్ధి కలవాడు సో ఆ జ్ఞానం ఉన్నదే సంవిత్ అది కరణ అపేక్షం కాదు ఆ జ్ఞానంలో పుట్టే మూవ్మెంట్ లైక్ ఘట జ్ఞానము ఇట్స్ ఎ స్మాల్ మూవ్మెంట్ ఇన్ ద జ్ఞానం పట జ్ఞానము అనదర్ మూవ్మెంట్ ఆ మూమెంట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద సెన్స్ ఆర్గన్స్ అండర్ ద బాడీ అండ్ అండర్ ది మైండ్ ఇప్పుడు వేవ్ ఉందండి నీరుందండి ఇప్పుడు వేవ్కి ఇట్ డిపెండ్స్ అపాన్ ది డిస్టర్బెన్స్ వేవ్ విథౌట్ డిస్టర్బెన్స్ దెర్ ఈజ్ నో వేవ్ బట్ వాటర్ దస్ నాట్ డిపెండ్ అపాన్ వేవ్ అండ్ వాటర్ డస్ నాట్ డిపెండ్అన్ డిస్టర్బెన్స్ వాటర్ ఈజ్ ఇండిపెండెంట్ అఫ్ ఆల్ దీస్ థింగ్స్ సిమిలర్లీ ఈ కన్ను తర్వాత చెవి ఈ ఇంద్రియాల కంటే జ్ఞానం ఇండిపెండెంట్ వేరే ఈ ఇంద్రియములు ఆ ఇంద్రియముల వల్ల కలిగేటువంటి విశిష్ట జ్ఞానములు ఇవన్నీ కూడా ఆ సంవిత్ మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ధృతరాష్ట్రాడు ఉన్నాడు ధృతరాష్ట్రం ఏంటో నేను అనే ప్రత్యయం ఉందా లేదా ఉంది కన్ను లేకపోతే నేను అనే ప్రత్యయం లేకుండా పోతుందా కన్ను లేని వాడను నేను అని ఆ నేను ఉంటుంది కన్ను చెవి కూడా లేదనుకోండి కన్ను చెవి లేని వాడను నేను నేను ఎక్కడికి పోతుంది అది దట్ ఈస్ ది ఆ నేను యొక్క నేనును కూడా మేము సత్యం ఎందుకంటే నేను ఒక క్షణంలో పుడుతుంది మరో క్షణంలో పుడుతున్నా నేను వెనక్కున్నది మరి అయితే ముందే నేను ఎందుకంటా అంటే నేను ఈజ్ ది బేసిస్ ఫర్ ఆల్ ది అదర్ థింగ్స్ దిర్ ఫర్ థింగ్స్ నుంచి నేను వద్దకి తీసుకురావాలి ముందు నేను బేసిస్లో ఉంటుంది అక్కడి నుంచి హబ్బది నేను ఈజ్ ది హబ్ హబ్ యునో ఆల్ అదర్స్ ఆర్ స్పోక్స్ కన్ను ఒక స్పోక్ చెవి స్పోక్ ఈ హబ్బు ఈజ్ నేను ఈ హబ్బు దేన్నో పుడుతోందో అది ఆత్మచ అది సంవిత అది బ్రహ్మ సో బ్రహ్మణ జ్ఞానస్వరూపత్వేపి నిత్యత్వ ప్రసిద్ధి కాబట్టి బ్రహ్మ జ్ఞానస్వరూపమే అంత మాత్రం అనిత్యమైపోదు ఘట జ్ఞానం అనిత్యమైంది కదా అని బ్రహ్మజ్ఞానస్వరూపం కదా అని బ్రహ్మ నిత్యము అని వాడు అలా అవ్వదు ఘటజ్ఞానం లాంటిది కాదు బ్రహ్మ ఘటజ్ఞానము పటజ్ఞానము మొదలైన సమస్త జ్ఞానములో పుట్టుకకు మూలమునందు ఉన్నటువంటి సంవితది అది నిత్యమే తర్వాత అతో నైవ ధావర్థస్త అవిక్రియారూపత్వాత్ తర్వాత ధాతువు యొక్క అర్థం క్రియ కాబట్టి బ్రహ్మజ్ఞానం అంటుంటే అది ఒక క్రియని మనం అనుకోకూడదు అది క్రియ కాదు జ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి వాటర్ ఎందు కెరటాలు పుట్టాలి తరంగాలు పుట్టాయి తరంగాలు పుట్టాలి అంటే క్రియా సంబంధం ఉండాలి చలనం ఉండాలి కదండి చలనం క్రియ పుట్టదు తరంగం పుట్టదు ఇప్పుడు నీరుంది చలనం ఉన్నది తరంగం ఉన్నది ఇప్పుడు చలనం ఉన్నప్పుడు తరంగం ఉంది దాంట్లో సందేహం లేదు చలనం లేకపోతే తరంగం లేదు అంతే అంతమాత్రమే వాటి సంబంధం అంతేగాని ఈ చలనము దేనియందు కలిగి తద్వారా దేని ఎందు తరంగములు ప్రకటమవుతున్నాయో ఆ నీటికి ఈ చలనము కానీ ఆ చలనంలో పుట్టే తరంగాలు కానీ ఆ అర్థం కాదు కాబట్టి జ్ఞానము ఒక క్రియా ధాత్వార్థం క్రియగ ధాతువు యొక్క అర్థం ఏమిటవుతుంది క్రియ అవుతుంది భూవాదయో ధాతవ క్రియావాచిన భ్వాదయ ధాతు సంజ్ఞా సు సో క్రియని బోధిస్తుంది అది ఇక్కడ జ్ఞానము క్రియావాచక ధాత్వార్థం కాదు ఇక్కడ జ్ఞానము అంటే సో సమస్త క్రియలకి సమస్త క్రియ అంటే ఇక్కడ జ్ఞానం అనే క్రియ తెలుసుకునుటా అనే క్రియ ఘట జ్ఞానము పటజ్ఞానము మొదలైనటువంటి జ్ఞాధాతుక్రియలు ఇవి ఘటం జానాతి పటం జానాతి సో ఆ విధమైనటువంటి జ్ఞాధాతుక్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆ మూమెంట్స్ ఆ స్పందనలనన్నింటికీ మూలమునం ఉన్నటువంటి ముద్ద అది అది క్రియేం కాదు దానికి క్రియా సంబంధం ఏం ఇప్పుడు చల తరంగాలకి క్రియతో సంబంధం కానీ నీటికి క్రియతో సంబంధం ఏం క్రియ ముందే ఉంది నీరుంది చలనం ముందే ఉంది నీరుంది చలనం తర్వాతే ఉంది నీరుంది చలనం ఉన్నప్పుడే ఉంది నీరు కాబట్టి సో ఒక క్రియా అర్థము ఈ జ్ఞానము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాలో ఉండే జ్ఞానము కాదు ఎందుకో తెలుసిన క్రియా సంబంధం ఉండాలి అంటే దానికి వికారం ఉండాలి విక్రియ అయ్యి ఉండాలి మోడిఫికేషన్స్ దానికి పాసిబుల్ అవ్వాలి ఆత్మ చైతన్యంలో ఏ మోడిఫికేషన్స్ ఉండవు ఎందుకో తెలుసిన మోడిఫికేషన్స్ని తెలుసుకునేది చైతన్యం మోడిఫికేషన్స్ను పొందేది కాదు చైతన్యమే మోడిఫికేషన్స్ను పొందిందనుకోండి దాని మోడిఫికేషన్స్ను తెలుసుకునే చైతన్యం ఇంకోటి ఉండాలి అదే ఆ చైతన్యమే మేము మాట్లాడతాం కాబట్టి మాడిఫికే అంటే వికారములు మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు చైతన్యంలో ఉండవు ఎందుకంటే మార్పులు చేర్పులు ఎక్కడుంటే అక్కడ తెలుసుకుని తెలియబడేది చైతన్యం చేత కాబట్టి జ్ఞాతృత్వమునందు జ్ఞా జ్ఞానమునందు ఏ భేదములు ఉండవండి సర్వ భేదములు జ్ఞానమునందే ప్రకాశిస్తాయి ఇప్పుడు ఇది పచ్చని పువ్వు ఇది ఎర్రని పువ్వు అని రెండు పుష్పాలు చూపించారు ఈ భేదమున్నది కలర్స్లో డిఫరెన్స్ ఉన్నది ఈ కలర్స్లో డిఫరెన్స్ అన్నది ఆ పుష్పాలకి సంబంధించి ఉంటుంది కానీ ఆ పుష్పములను ప్రకాశింపజేసే సూర్యకాంతిలో మీరు డిఫరెన్స్ చూపించడానికి వీల్లేదు మీరు విబ్జ్యాలు చెప్పొద్దు నా దృష్టాంతం విబ్జాల దృష్టాంతం కాదు ఇట్ ఈస్ అఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ సూర్యకాంతి ఒక్కటే ఒకే సూర్యకాంతి ఎందు వేరువేరు రంగులు మనకి భాషిస్తున్నాయి నిజానికి రంగులు ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ థింగ్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఆబ్జెక్టివ్ గానే కాదు కాబట్టి ఒకే సూర్యకాంతిలో ఎన్ని రంగులు భాషిస్తున్నాయి సూర్యకాంతి ఒక్కటే అదేవిధంగా ఎన్ని మార్పులు ఉన్నాయో అన్ని మార్పులు ఏ జ్ఞానమునందు భాషిస్తున్నాయో ఆ జ్ఞానము ఏకము అద్వితీయము సమస్తములైన మార్పులకు అతీతమైనది మన అనుభవం కూడా అలాగే ఉన్నది తర్వాత అత ఏవచ నకర్తృ ఇదే కారణం చేత అంటే ధాత్వర్థం కాకుండుట సమస్త వికారములకు అతీతముగానుడుట అనే కారణం చేతనే ఆత్మ వచ్చేసి బ్రహ్మ అది జ్ఞానకర్త కాదు జ్ఞానమును చేస్తూ ఉండేది తెలుసుకుంటూ ఉండేవాడు అన్నట్టుగా మాత్రం కాదు తస్మాదేవచ జ్ఞానశ్ద వాచ్యమీ తద్బ్రహ్మా అంచేతనే వాస్తవంలో చెప్పాలంటే ఇది ఇంత ఎనాలిసిస్ చేసిన తర్వాత మనం ఏమని చెప్పాల్సి వస్తుందంటే జ్ఞానం అనే శబ్దమునకు డైరెక్ట్ మీనింగ్ బ్రహ్మ అని చెప్పడానికి కూడా వీల్లేదు జ్ఞానశబ్ద వాచ్యం బ్రహ్మ కాదు జ్ఞానశబ్ద లక్ష్యం బ్రహ్మ అంచేతనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది వాచకం కాదు అది లక్షణం అది లక్షకం లక్షణం అంటే లక్షకం వాచకం కాదు ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం అన్నారు జ్ఞానం అంటే జ్ఞాయతే అనేది జ్ఞానం కరణ అది బ్రహ్మ అంటే కాదు జ్ఞానా జ్ఞానాతీతి జ్ఞానం కర్తృవ్యుత్పత్తి అది బ్రహ్మ అది కాదు జ్ఞాయతే ఇది జ్ఞానం కర్మవ్యుత్పత్తి అది బ్రహ్మ అది కాదు జ్ఞా ధాతుక్రియార్థం ధాత్వర్థం క్రియా తెలుసుకునుట అనే క్రియ క్రియ అంటే మోడిఫికేషన్ పోనా అది బ్రహ్మ అంటే అది కాదు మరి ఇంకేమిట్రా బ్రహ్మ అంటే ఇక ఇప్పుడు నువ్వు చెప్పేవు చూడు దా జ్ఞానం అనే క్రియ జ్ఞాత జ్ఞేయము ప్రమాణము అంటే కరణము జ్ఞాయితేనే కరణము ఇవన్నీ కూడా ఏ చైతన్యమునందు అధ్యస్తములై ఏ చైతన్యమునందు ఏ సంవిత్ నుండు మాత్రమే ప్రకాశిస్తున్నాయో ఆ సంవిత్ సర్వ విక్రియారహితము సర్వ విశేష రహితము అయినటువంటి ఆ సంహిత ఏది కలదో అది బ్రహ్మ అంటే మరి ఈ జ్ఞానశబ్దం దాన్ని చెప్తున్నట్ట మానుతున్నట్ట అంటే ఖచ్చితంగా చెప్తున్నట్టు కాదు ఎందుకంటే శబ్దగోచరం అవదది బ్రహ్మ మరి ఇది జ్ఞానశబ్దాన్ని ఎందుకు ప్రయోగించినట్టు దానిని ప్రయోగించటం ద్వారా నీకు దాన్ని దానిని తెలుసుకునేందుకు అవకాశం ఉన్నది దానికి చూపించడానికి అవకాశం ఉన్నది సో జ్ఞానశబ్ద లక్ష్యార్థం బ్రహ్మ అవుతుందో తప్పిస్తే జ్ఞానశబ్దానికి వాచ్యార్థం బ్రహ్మ కాదు ఇది ఎలాగంటే నేను ఇప్పుడు ఇది దిస్ ఈజ్ లైక్ దిస్ నెక్లెస్ ఈజ్ గోల్డ్ అని నెక్లెస్ ఈజ్ గోల్డ్ అన్నప్పుడు అక్కడ నెక్లెస్ ఇట్ హెల్ప్స్ యూ టు నో గోల్డ్ వెరాజ్ బై బై ది టైమ్ యూ నో గోల్డ్ in the cognition of gold the necklace is not a part necklace is not an attribute so without being an attribute it helps you to know gold what a beautiful thing it is necklace is not an attribute of gold gold attribute on a necklace necklace na shape gold akadu unte akada necklace ness untunda undadu in the cognition of gold there is no necklace ness whereas in the cognition of necklace there is gold therefore గోల్డ్కి నెక్లెస్ ఎట్రిబ్యూట్ కాదు బట్ స్టిల్ నెక్లెస్ కెన్ హెల్ప్ యూ టు నో గోల్డ్ నెక్లెస్ కెన్ షో యూ గోల్డ్ దేర్ ఫోర్ నెక్లెస్ గోల్డ్కి లక్షణము లక్షకము అవుతుంది లక్షయతి ఇది లక్షకము చూపించడానికి ఉపయోగిస్తుంది ఇప్పుడు నెక్లెస్ ఉంది మీ దగ్గర నాకు గోల్డ్ చూపించాలి అంటే ఇప్పుడు మీరు ఏమంటారు నా దగ్గర నెక్లెస్ ఉందండి గోల్డ్ చూపించడం కుదరదు గోల్డ్ లేదంటారా అనరు ఆ నెక్లెస్సే బయటికి తీసి ఇదిగో నుండి గోల్డ్ అని చూపిస్తారు అదేమిటండి నెక్లెస్ చూపించి గోల్డ్ అంటారు ఏమిటండి అంటే దానికి ఏం సమాధానం చెప్తారు అదేనా బాబు గోల్డ్ ఏది నెక్లెస్ అదే గోల్డ్ అని చెప్తారు అలాగే ఇక్కడ మన దగ్గర పరిచ్ఛిన్నములైన జ్ఞానములు ఉన్నాయి ఎటువంటి పరిచ్ఛిన్న జ్ఞానములు ఉన్నాయి జ్ఞేయ రూపంగా జ్ఞానమే ఉన్నది జ్ఞాతరూపంగా జ్ఞానమే ఉన్నది కరణరూపంగా ఆ వృత్తి రూపంగా జ్ఞానమే ఉన్నది సో ఈ త్రిపుటి రూపంగా జ్ఞానమే ఉన్నది కానీ జ్ఞానము ఈ త్రిపుటులు కావు జ్ఞానము వికారాలని పొందేసి త్రిపుటులు వచ్చాయని చెప్పడానికి వీర్లేదు కానీ మీరు ఆ జ్ఞానాన్ని ఆ అవ్యక్త జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే అంటే ఆ అన్డిఫరెన్షియేటెడ్ సంవిత్తిని తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటారు డిఫరెన్షియేటెడ్ సంవిత్తిని పట్టుకుని అన్డిఫరెన్షియేటెడ్ సంవిత్తుని చేరుకోవాలి అన్డిఫరెన్షియేటెడ్ సంవిత్ని తెలుసుకోవడం కుదరదు చేరుకోవడమే కుదురుతుంది కాబట్టి అన్ తెలుస్తుందని మీకు అన్డిఫరెన్షియేటెడ్ అంటే మోడిఫికేషన్స్ ఏమీ రానటువంటి సంవిత్ సో ఈ డిఫరెన్షియేటెడ్ సంవిత్ని పట్టుకుని దీని ద్వారా ఆ డిఫరెన్షియేషన్స్ని త్రోసిపుచ్చితే ఇంకా ఏది మిగులుతుందో అది శుద్ధ సంవిత్ నెక్లెస్ని పట్టుకుని ఆ నెక్లెస్ యొక్క డిజైను రూపము నామము పక్కన పెడితే ఏది మిగులుతుందో అది గోల్డ్ ఆ గోల్డ్ ఎలా ఉంటుందో చెప్పండి ఎలా ఉంటుందో ఆ ప్రశ్న మీరు అడగకూడదో నేను చెప్పలేను ఎలా ఉంటుందో ఏం చెప్తామండి గోల్డ్ ఎలా ఉంటుందో మీరు చెప్పండి కాదండి నెక్లెస్లా ఉంటుందండి ఆ వేసే పప్పులో ఒక నెక్లెస్లో ఉండదు మా ఊరు రండి మీకు చూపిస్తాను నేను అవసరే గోల్డ్ నెక్లెస్లో ఉండదు మరి ఎలా చెప్పడం ఎలా చెప్పడం కుదరదు దాన్ని దాన్ని ఊరికే తెలుసుకోవడమే కుదురుతుంది అంతే గోల్డ్ ఏ ఆ ఉంటుంది బ్రహ్మ కూడా అంతే సంవిత్ గోల్డ్కే వర్తింపజేస్తే ఇంతటి నియమాన్ని బ్రహ్మ దగ్గర సమస్య ఉంది బ్రహ్మ చాలా అత్యంత సూక్ష్మమైనటువంటి సంవిత్ అది కాబట్టి సో మీరు ఏదైనా ఒక జ్ఞానాన్ని పట్టుకోండి ఘట జ్ఞానాన్ని పట్టుకోండి ఓకే నెక్లెస్ని పట్టుకున్నట్టుగా నెక్లెస్లో నామరూపాలు తీసిపారేయండి ఏం మిగిలింది గోల్డ్ మిగిలింది ఘట జ్ఞానంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి జ్ఞానాంశము రెండు నామరూపాంశము ఘటజ్ఞానం జ్ఞానమేనా కదా అది సంవితేగా నామరూపాలతోటి కూడి ఉన్నది ఆ నామరూపాలను తీసేశారనుకోండి ఘట జ్ఞానంలో నామరూపాలు తీసేశారనుకోండి ఏం మిగులుతుంది సంవిత్ మిగులుతుంది ఆ సంవిత్తుని ఎలా చెప్పడం చెప్పడం కుదరదు ఎందుకని అన్డిఫరెన్షియేటెడ్ కనుక దాన్ని ఎలా చెప్పచ్చు ఘటజ్ఞానమునకు హేతుభూతమైనది అని మాత్రమే చెప్పచ్చు దాన్ని ఇంకా అర్థగంటే మీరేం చెప్పగలుగుతారు దాని గురించి అంతేనండి ఘటాది సమస్త జ్ఞానములకు హేతువైనది అని మాత్రమే చెప్పాలి అంటే మీరు దాన్ని డైరెక్ట్గా చెప్పలేదు ఈ ఘటాది సమస్త జ్ఞానములను అడ్డుగా పెట్టుకుని వీటిని ఆధారంగా పెట్టుకుని దాన్ని బోధించే ప్రయత్నం చేశారు ఎక్కడైనా సరే అవ్యక్తాన్ని అలాగే బోధిస్తారు అవ్యక్తాన్ని బోధించాలంటే అవ్యక్తాన్ని పిలక పట్టుకు మీ ముందు చూపెట్టి బోధించడం కుదరదు అల్లా లాక్కొస్తే అది అవ్యక్తమే అవ్యక్తాన్ని బోధించాలి అంటే వ్యక్తాన్ని చూపించి ఈ వ్యక్తము దేని నుండి వచ్చినదో అది అంచేతనే ఈ వ్యక్తము అవ్యక్తానికి లక్షకమే అవుతుంది కానీ వాచకము కాదు కాబట్టి ఇక్కడ జ్ఞానశబ్దము అది వాచకము కాదు అంచేతనే బ్రహ్మ జ్ఞానశబ్ద వాచ్యం కూడా కాదు అది అంటారు తథాపి తా ఆభాస వాచకేనా బుద్ధిధర్మ విషయనా జ్ఞానశ్దేనా తల్లక్ష్యతే అది ఇప్పుడు జ్ఞానశబ్దము చేతను చెప్పబడదు బ్రహ్మ వాచ్యము కాదు సాక్షాత్తుగా చెప్పబడదు కానీ లక్ష్యం లక్ష్యం అవుతూ ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు జ్ఞానము యొక్క ఆభాసం ఉన్నది జ్ఞానము యొక్క ఆభాస అంటే ఆ జ్ఞానము ఒకనొక బుద్ధి వృత్తిలో ప్రతిఫలించింది ఇలాగా ఘటాకార వృత్తి ఉంది బుద్ధి యొక్క ఘటాకార వృత్తి ది మైండ్ మోడిఫికేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది పార్ట్ ఆ ఘటాకార వృత్తి ఫారం అవుతుండగానే ఆ వృత్తి ఎందు ఆ జ్ఞానము ఆత్మజ్ఞానము ప్రకటమైనది అంచనే వృత్తి తెలియబడుతూ ఉన్నది లేకపోతే వృత్తి తెలియబడదు బ్యాటరీ లైట్ వేసి చూస్తారా ఏమన్నా వృత్తిని వృత్తి అలా పుడుతూనే తెలిసిపోతుంది ఎందుకని అది జ్ఞానమునందే పుడుతోంది కనుక కాబట్టి ఆ జ్ఞానము ఆ వృత్తి ఎందు ప్రతిఫలించింది తదు ఆభాస వాచకేనా కాబట్టి మీరు జ్ఞానము దేని ఎందుకు ప్రతిఫలిస్తుందో ఆ ప్రతిఫలనాన్ని మనం చెప్పగలుగుతాము అది ఎందుకని చెప్పగలుగుతున్నాము అది బుద్ధిధర్మ విషయణ బుద్ధిధర్మము అంటే బుద్ధి పరిణామము బుద్ధి యొక్క పరిణామం ఏమున్నదో ఆ పరిణామ పరిణామం అంటే వృత్తి ఆ వృత్తి జ్ఞానంగానే ఉంటుంది ఆ వృత్తి జ్ఞానము మనకి తెలియబడుతూ ఉంటుంది ఆ వృత్తి జ్ఞాన రూపంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ బ్రహ్మని చెప్పాలి అంటే వృత్తి జ్ఞానాన్ని ఉటంకించి బ్రహ్మని చెప్పాల్సి ఉంటుంది గోల్డ్ని చెప్పాలంటే నెక్లెస్సో ఏదో ఒక ఆభరణాన్ని పట్టుకుని దాని ద్వారా గోల్డ్ని బోధించాల్సి ఉంటుంది ఆఖరికి బిస్కట్ అయినా పట్టుకోవాలి బిస్కెట్ అయినా ఒక రూపమేగా ఏదో ఒక రూపాన్ని మనం చేతబట్టి తద్వారా మీరు గోల్డ్ని బోధించాల్సి ఉంటుంది అదేవిధంగా సో బుద్ధి యొక్క పరిణామాన్ని ఒక తీసుకుని ఈ బుద్ధి పరిణామము ఇది స్వయం ప్రకా ఇది చక్కగా ప్రకాశిస్తోంది ఈ ప్రకాశానికి హేతుభూతమైనటువంటి ఏ నిర్విశేష జ్ఞానము కలదో ఈ బుద్ధి అనేప్పటికీ ఇది సవిశేషం ఇది ఒక పర్టికులర్ రూపాన్ని ఉంటుంది ఏ నిర్విశేష జ్ఞానము కలదో అది ఏ బ్రహ్మ అని చెప్పాల్సింది అంటే ఏమైంది అక్కడికి ఈ బుద్ధి యొక్క పరిణామం ఏదైతే ఉన్నదో ఈ సవిశేష జ్ఞానము ఇది ఆ నిర్విశేష జ్ఞానాన్ని చేరుకోవటానికి ఒక మెట్టులా పనుకొస్తుందే తప్పిస్తే సాక్షాత్తుగా ఇదే మీకు ఆయా ఆ బ్రహ్మను చూపించలేదు ముంచేతనే బ్రహ్మ జ్ఞాన లక్ష్యమవుతుంది తప్పించి జ్ఞానశబ్దలక్ష్యమవుతుంది తప్పిస్తే జ్ఞానశబ్ద వాచ్యము కాదు అదే అంటారా సో జ్ఞానశబ్దేన తల్లక్ష్యతే తర్వాత నతు ఉచ్యతే శబ్దప్రవృత్తిహేతుజాత్యాదిధర్మరహితవాత్ సత్యానంతశ్యాం సామానాధికరణ్యాత్ అది జ్ఞానం అనే శబ్దము సాక్షాత్తుగా బ్రహ్మని చెప్పింది అనుకోండి అప్పుడు బ్రహ్మ శబ్దగోచరం అయిపోతుంది శబ్దగోచరం అవుతుందంటే అర్థమవుతుంది ఇంతకుముందు ఈ ప్రసంగం ఒకసారి వచ్చింది శబ్దగోచరం అవ్వాలంటే అది జాతి అవ్వాలి జాతి గౌ కౌ కౌ అంటే గౌ అన్నా కవ్ అన్న ఒకలాగే ఉండదు కౌ అన్నారు కౌ అంటే అది ఒక జాతిని సూచిస్తుంది కవ్ అంటే మా ఇంట్లో ఉన్న ఆవిని కాదు గోత్వ జాతిని సూచిస్తుంది ప్రపంచంలో ఎక్కడ కవు ఉన్నా కవ్వే అది సో గోత్వ జాతిని చూపిస్తుంది లేకపోతే పాచక కుక్ అని అన్నారు అనుకోండి ఒక క్రియను సూచిస్తుంది పితా అన్నారనుకోండి ఒక సంబంధాన్ని సూచిస్తుంది లేకపోతే శ్వేత ద వైట్ శ్వేత శ్వేత అంటే శ్వేతోధావతే ఈ రేస్ కోర్స్ అటెండ్ చేసి వాట్ ఈజ్ రన్నింగ్ అంటే శ్వేతోధావతే అంటే వైట్ ఈజ్ రన్నింగ్ వైట్ ఈజ్ రన్నింగ్ అంటే వైట్ హార్స్ ఈజ్ రన్నింగ్ వైట్ హార్స్ అంటే నా అభిప్రాయం గుర్రం అనే సో ద హార్స్ ఈజ్ రన్నింగ్ రియల్ హార్స్ ఈజ్ రన్నింగ్ దర్ ఈజ్ అదర్ వైట్ హార్స్ దర్ నాట్ దట్ ఎనీవే సో సో దిస్ వే దట్ ద గుణము ఆ గుణాన్ని సూచిస్తుంది అభావము అభావం ఐదో అంశం అంటే ఐదే ఉన్నాయి శబ్దప్రవృత్తి హేతువు ఏదైనా ఒక శబ్దాన్ని మనం ప్రయోగించాలి అంటే ఈ ఐదింట్లో ఏదైనా ఒకటి ఉంటే శబ్దాన్ని మనం ప్రయోగించటం కుదురుతుంది బ్రహ్మయందు ఈ ఐదు పొసకవు బ్రహ్మ ఒక జాతి కాదు సర్వజాతులు బ్రహ్మయందే ఉన్నాయి బ్రహ్మ గుణము కాదు గుణము ద్రవ్యధర్మము తర్వాత బ్రహ్మము క్రియ కాదు క్రియ దేశకాలములకు సంబంధించింది మాత్రమే బ్రహ్మయందు ఉండదు క్రియ సో ఈ విధంగా బ్రహ్మయందు అభావం లేదు సో ఈ విధంగా బ్రహ్మయందు శబ్దప్రవృత్తికే అవకాశం లేదు కాబట్టి శబ్దము సాక్షాత్తుగా బ్రహ్మని బోధించలేదు ఈ విషయం ఇంతకుముందు మనం అనుకున్నాం అంతేకాకుండా ఈ బ్రహ్మని బోధించేటువంటి శబ్దము సత్య అనంత శబ్దములతోటి కలవాలది మీరు ఏదైనా ఒక శబ్దాన్ని ప్రయోగించి దానికి సత్య ఆ శబ్దప్రయోగంచేతనం వాచ్యమయ్యేటువంటి అర్థాన్ని మీరు తీసుకుంటే అంటే అర్థం శబ్దము అంటే నామం అర్థము అంటే రూపం అంటే రూపాన్ని మీరు తీసుకున్నట్టు రూపాన్ని తీసుకుంటే ఆ రూపము అనంతమవుతుందా అవ్వదు ఆ రూపము సత్యం అవుతుందా అవ్వదు ఎందుకని ఆ రూపం ఓ కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టిది గనుక సత్యం అవదు కాబట్టి జ్ఞానశబ్ద వాచ్యము అన్నట్లయితే దాన్ని సత్య అనంత కలిపి మనం వ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి జ్ఞానశబ్ద లక్ష్యము జ్ఞానశబ్ద జ్ఞానము అనగానే తెలివి తెలివి అంటే మీకు తెలిసే తెలివి ఏదో తెలుసిన సవిశేషమైన తెలివే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ సవిశేషమైన తెలివి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటారు అది నిర్విశేష బ్రహ్మనమాట అని అలా కళ్ళు ఆ విశేషాలన్నింటినీ త్రోసిపుచ్చితే అప్పుడు మీరు నిర్విశేషంలో ప్రవేశిస్తారు అలా తెలియబడుతుందే కానిది ఈ సవిశేషమైనటువంటి తెలివి ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ నాలెడ్జ్ని పట్టుకుని త అదే ఆ విధంగా బ్రహ్మను బోధించాలి అంటే కుదరదు కాబట్టి కర్మ ఏమిటంటే పరిచ్ఛిన్నమైన జ్ఞానాన్ని విధులు లేదు పట్టుకోవడానికి లేదు పట్టుకుని ఇది బ్రహ్మాండానికి వీలు లేదు బ్రహ్మ తెలిసి ఉపాయం లేదు అందుకోసం పట్టుకోనకూడదు విడిచిపెట్టనుకూడదు అనిచేతనే ఏం చేసాము వాచ్యము కాదు లక్ష్యము వాచ్యం కాదన్నంచేత పట్టుకోలేదు లక్ష్యం అన్నా గనక ఎంత అవసరమో అంత పట్టుకున్నట్లయింది సో ఆ విధంగా మాత్రమే ఈ జ్ఞానశబ్దము బ్రహ్మని బోధిస్తుంది తర్వాత తథా సత్యశబ్దేనాపీ సత్యశబ్దం కూడా అంతే జ్ఞానశబ్దం మాత్రమే కాదు సత్యశబ్దం కూడా అంతే అనంతం సమస్య కాదు అనంతం అదేమీ ఒక ఒక పదార్థాన్ని బోధించే శబ్దం కాదుగా అనంతము అంటే ఇన్ఫినిట్ ఏది చూపించండి నాకు ఇన్ఫినిట్ ఎక్కడున్నాను మీరు సత్యము అంటారు సత్యము అనగానే మీకు ఎగ్జిస్టెన్స్ అని అర్థం సత్యము ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అంటే మీకు తెలిసే ఎగ్జిస్టెన్స్ ఏమిటవుతుంది లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ అవుతుంది అంతేనా మీకు తెలిసి ఎగ్జిస్టెన్స్ అంటే లిమిటెడ్ ఎగ్జిస్టెన్సే అవుతుంది కాబట్టి సత్యశబ్దము శబ్దానికి అర్థమంటే వాచ్యం కదండి కాబట్టి సత్యశబ్దము యొక్క డైరెక్ట్ మీనింగ్ బ్రహ్మాండానికి వీలు మరి ఎలాగే నీ సత్యశబ్దాన్ని నుంచి బ్రహ్మను ఎలా తెలుసుకోవడం ఎలా తెలుసుకోవడం అంటే సత్యం అన్నాం సత్యం అనగానే నీకు ఒక ఎగ్జిస్టెన్స్ భాషించింది కదా ఒక లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ భాషించింది ఏది ఘటహ సత్యం ఈ ఘటము సత్యము ఒక లెవెల్లో సత్యమే కాదు ఎదురుకుండా ఉందిగా ఘటమని అందరూ అనుకుంటున్నారు కదా దాంట్లో అబద్ధమే ఉంది సత్యమే ఓ రకంగా ఒక రిలేటివ్ వ్యావహారిక సత్యత్వం ఉందిగా దానికి ఘటహ సత్యం అన చూడు సత్యమని అన్నామే కానీ వాస్తవంలో అది ఓ కాలంలో పుట్టి మరో కాలంలో నశిస్తుంది కదా దాని యొక్క ఉనికి చాలా పరిచ్ఛిన్నంగా కాలపరిచ్ఛిన్నంగా దేశపరిచ్ఛిన్నంగా ఉంది కదా నిస్సందేహంగా అవును ఉంది సో ఆ దేశకాల పరిచ్ఛేదరహితమైనది బ్రహ్మాండ అని అని అంటాం అంటే ఇప్పుడు ఎలాగ తెలుస్తుంది అండి అది అప్పుడు మీరేం చేయాలి అస్థి ఘటహ అస్థి ఓ ఘటహ అస్థి అస్థి ఎగ్జిస్టెన్స్ ఆ ఎగ్జిస్టెన్స్ అనగానే బుద్ధి దానికి ఒక రూపాన్ని ఒక నామాన్ని ఒక లిమిటేషన్ని దేశకాల పరిచ్ఛేదాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాన్ని ఏం చేయాల్సి ఉంటుంది మీరు నివారించాల్సి ఉంటుంది వద్దు దేశకాల పరిచ్ఛేదము లేని ఉనికి అని ఎప్పుడైతే ఆ ఉనికిని అలా తెలుసుకున్నారో మీరు ఆ ఉనికిని అలా దర్శించేప్పటికీ ఆ ఉనికి ఏమైపోతుందో తెలిసినా అది మీ స్వరూపమే అవుతుంది అంతకంటే వేరే ఇంకా ఉనికి విశకాల అతీతమైన ఉనికి అంటే అది ఆత్మరూపంగానే ఉంటుంది ఎదురుకుండా ఉండేది కాదు అది కాబట్టి ఆ విధంగా సత్యశబ్దం కూడా మీకు సాక్షాత్తుగా బ్రహ్మని బోధిస్తే ఆ బ్రహ్మ మరో పదార్థమై కూర్చుంటుంది కాబట్టి సత్యశబ్దం కూడా మన ఎదురుకుండగా మన అనుభవంలో తెలియబడుతూ ఉండే విభిన్నములైనటువంటి అస్తిత్వములు ఏవైతే ఈ అస్తిత్వములను పరికించి వాటియందు అతి సహజంగా భాషిస్తూ ఉండేటువంటి నామరూప విభేదము తర్వాత దేశకాల పరిచ్ఛేదము వీటికి అతీతమైనటువంటి సత్ దట్ దట్ రియాలిటీ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ లిమిటేషన్స్ యట్ విచ్ ఈస్ ది కాస్ ఆఫ్ ఆల్ దీస్ లిమిటేషన్స్ విచ్ ట్రాన్సెండ్స్ విచ్ ప్రవేట్స్ ఆల్ దీస్ లిమిటేషన్స్ ఆల్ రైట్ బట్ అట్ ది సేమ్ టైమ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ లిమిటేషన్స్ వాట్ కుడ్ బి దట్ సత్ అనే యు స్టే విత్ సత్ దట్ ఈస్ బ్రహ్మ అలాగా మీకు బ్రహ్మ తెలియబడుతుందే కానీ లక్ష్య రూపంగా वाच्य रूपए नड़ू तीय बर्वासत्ता सर्वेष प्रत्यस्त मितूप्र बाह्यसत्ता సత్యశబ్దేనా లక్ష్యతే సత్యం బ్రహ్మేతి నతూ సత్యశబ్ద వాచ్యం బ్రహ్మా అది సత్య అంటే అర్థం ఏమిటో తెలుసిన మీరు ఎదురుకున్న చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే అస్థి అస్థి అస్థి అస్థి ఇలాగే అనేక అస్తులు కనబడతాయి ఈ అస్తులన్నింటియందు వ్యాపించి ఉన్నటువంటి ఏ అస్తిత్వము సామాన్యం అంటారు దాన్ని ఇప్పుడు దిస్ ఈజ్ కౌ దిస్ ఈజ్ అనదర్ కౌ దిస్ ఈజ్ అనదర్ కౌ్ దిస్ ఈజ్ అనదర్ కౌ్ ఫోర్ డిఫరెంట్ ఉన్నాయి వీటిని గోవ్యక్తి అంటారు గో వ్యక్తి అంటే ఇండిపెండెంట్ ఫోర్ కౌస్ కానీ ఈ నాలుగింటి ఎందు వ్యాపించి ఉన్న ఒక సామాన్య ధర్మం ఉన్నది ఏడో తెలిసినది గోత్వ జాతి ది కౌనెస్ కౌనెస్ ఎక్కడుంది ఈ గోవులో ఉంది ఈ గోవులో ఉంది ఈ గోవులో ఉంది ఈ గోవులో ఉంది రైట్ అన్ని గోవుల్లోనూ కౌనెస్ ఉండే కాబట్టి కౌవ్యక్తులు గోవ్యక్తులు అన్నింటి వ్యాపించి ఉంటూ దాన్ని సామాన్యము అలాగే అస్థి అస్థి అస్థి అస్తి అని సమస్త పదార్థముల ఎందు అనే ధర్మం అవుతాం మనం ఏం చేస్తామంటే నామరూపాలను దర్శిస్తామే కానీ ఈ అస్థిని దర్శించాం అన్నీ అస్థి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దేవు ఎదుర్కొండగా దేయంలో ఉంటే ఇంకా ఎందుకంటే అస్థి అంత అనే అనేది వదిలేస్తాం నాకు అసలు అయింది వదిలిపెట్టేస్తాం ఈ ఎన్విరాన్మెంటలిస్టులు ఏమంటారో తెలిసినా వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు ఏమంటారంటే అదే మనిషి బతకాలంటే నీరు గాలి నేల నేల ఇంకొకటి నేల వేటి ఎనర్జీ నేల నిప్పు ఈ నాలుగు ఉండదు ఓన్లీ నిప్పు తీసి పక్కనట్టు మనిషి మనిషిగా బతకాలంటే నీరు గాలి నేల ఈ మూడు ఉండాలి ఈ మూడింటిని పాడు చేసి కూర్చుంటే ఇంకెప్పుడు మనం ఎలా బతికేది మనమేమో ప్రోగ్రెస్ పేరుతోటి నీరు గాలి నేల మూడింటిని మనం పాడు చేసేస్తున్నాం అసలు ఆ మూడు ఒకటి ఉంటేనే మనం ఉంటాము అనే దృష్ట్యా మనకి లేకుండా పోతుంది అని అని వాళ్ళు చెప్తూ ఉంటారు కరెక్ట్ అని ఉంటుంది ఇప్పుడు ఎకానమిస్టులు ఉన్నదే గ్లోబలైజేషన్ ఎకనమిస్టులు వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద పెద్ద పోరాటాలు అభివృద్ధి చేస్తూ ఉంటారు పెద్ద పోరాటం చేస్తారు పెద్ద పెద్ద డెమాన్స్ట్రేషన్స్ అవి చేసి లాఠీ చార్జీలు దాంట్లో ఒకటి చచ్చిపోయాడు కూడా సో ఆ విధంగా వాళ్ళ దెబ్బలాటంతా ఇంతే ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు జి ఎయిట్ ఉంటారు వాళ్ళు ఎంతసేపు మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఉన్న మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే మరోసాఫ్ట్ వాటెవర్ స్టీల్ ఇండస్ట్రీ వచ్చెవర్ లేకపోతే కార్ ఇండస్ట్రీ వోక్స్ వ్యాజన్ ఎక్సెట్రా వీళ్ళు ఎంతసేపు ప్రాఫిట్సు ఇన్వెస్ట్మెంటు ఫ్యాక్టరీలు ఈ దృష్ట్యా నేల గాలి నీరు ఈ మూడింటి గురించి మాట్లాడరు ఈ మూడు దే ఆర్ టేకెన్ ఫర్ గ్రాంట్ సూక్ష్మబుద్ధి లేకపోవడం అంటే వాళ్ళది ఎంతసేపు ప్రాఫిట్స్ బుద్ధి ఆ ప్రాఫిట్స్ అలాగ ఎంత పెరుగుతాయి ఇట్ ఈజ్ ఎ సమ్డే ఇట్ హ్యాస్ టు కలాప్స్ ఇట్ ఈజ్ ఎ బబుల్ ఎకనామిక్ బబుల్ ఇట్ హ్యాస్ టు బర్స్ట్ నిన్న ఒక ఎకనామిస్ట్ అనాలిసిస్ చేసుకున్నాడు నేను ఆశ్చర్యపోయాను వాడి అనాలసిస్ వింటుంటే బీబీసీ వరల్డ్లో ఎనాలసిస్ మన స్టార్ న్యూస్ వాడు వాడు మోస్తరు అనాలసిస్ వాడు ఈ అనాలసిస్ ఇవ్వడు వాడు ఎంతసేపు గుజరాత్లో ఎలక్షన్ అక్కర్లేదా కావాలా గుజరాత్లో ఇప్పుడు ఎలక్షన్ చేశారనుకోండి పదివేల మందికి ఓటు లేకుండా పోతుంది అది వాడి బెంగది కాశ్మీర్లో నలభై లక్షల మందికి ఓటు లేకుండా అయిపోతుంది కశ్మీర్లో ఎలక్షన్ ఉండాలి ఎందుకని ఆ నలభై లక్షల మంది హిందువులు కాబట్టి హిందువులకి ఓట్లు లేకపోయినా పర్వాలేదు నాన్ హిందూస్కి ఓట్లేకపోతే ఎలాగా దట్ ఈ స్టార్ న్యూస్ వాడి బెంగంతా ఇంతే but if you go to some other meaningful channels this news is anti anti indian sentiment anyway ee bbc dantlo oka economist ni puttokochadu endukante yesterday whole world elaga deviate ayano so new york stock exchange has hit rock bottom in 5 years so what is the reason valandaru kangaru poduthunnaru dollar euro kante padipoyindi oka appudu euro kante ekku undedi ippudu euro kante takku low lo vachindi ఎన్నుకి డాలర్కి డిఫరెన్స్ బాగా అధ్వానంగా ఉంది సో వాళ్ళందరూ బెంగా నిన్న ఫ్యూ ట్రిలియన్ డాలర్స్ ఆర్ లాస్ట్ బై పీపుల్ సో చాలా బెంగ పడిపోయా ఎకనామిస్ట్ని పట్టుకొచ్చారు పట్టుకొస్తే వాడు ఏం చెప్పాడో చూసిన ఐ డోంట్ సీ ఎనీథింగ్ అన్యూషువల్ ఎన్ ఇట్ అని వై అంటే నైన్టీన్ నైంటీ టూలో స్టేబుల్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎంత ప్రైస్ ఉందో ఇప్పుడు అంతే ప్రైస్ ఉంది టూ థౌజండ్ టూలో అంతే ప్రైస్ ఉంది సో అది రియల్ ప్రైసు ఈ మధ్యలో వచ్చిందంత బబుల్ ఈ బబుల్ ఎకనామిక్ బబుల్ ఇటీస్ ఇట్ హ్యాస్ టు బర్స్ట్ అండ్ ఇట్ హ్యాస్ బర్స్ట్ నో దర్ ఇస్ నో అనూష్ నథింగ్ అనూషవల్ అని చెప్పాడే సో వీ వీ ఓవర్లుక్ ది ఆబ్వియస్ ఘటం ఉందనుకోండి ఈ ఘటం ఇదేమిటిది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది ఇది అయితే యాంటిక్ అది ఇట్ సమ్ యూస్లెస్ థింగ్ అని మనం చూస్తాం అయితే ఇంకో కొంతమంది కొంతమందికి ఎంతసేపు ఘటం అనేప్పటికీ వాళ్ళకి డెత్ గుర్తుకొస్తుంది ఏ ఈ ఘటన తీసి పక్కనట్టంట్రా ఘటం పట్టుకోకూడదు ఘటం అనే మాటే అనకూడదు ఏడు అస్తమానో ఘటం ఘటం అంటావు ఇంట్లో నట్టింట్లో కూర్చునే పోవతల కంట ఎందుకంటే అది అమంగళం అది సో ఇవ వాడు ఇవన్నీ గమనిస్తాడే తప్పించి ఘట అంటే ఘట అస్థి సన్ ఎవడైనా గమనిస్తాడండి It is a thing which exists. Existence is very intrinsic to it. And this existence is not only intrinsic to this part, it is intrinsic to everything else. That is called satyam. Sattasamanya. So, if Brahma, if it is satchesabda vachyam Brahma, it is sanyatah, satchesabda vachyam. It is satchesabda vachyam. సన్ పట పట పటం కూడా శబ్దశబ్ద వాచ్యమైంది ఎలాగైతే కౌనెస్ ఈజ్ కామన్ టు ఆల్ ది కౌస్ సత్య బ్రహ్మం సత్యం అని ఆ సో సత్యం ఈజ్ కామన్ టు సో మెనీ అదర్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఇట్ ఈస్ ఆల్సో కామన్ టు బ్రహ్మ దేర్ బ్రహ్మన్ ఈజ్ వన్ మోర్ ఎగ్జిస్టింగ్ థింగ్ అని ఇట్ ఈస్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇట్స్ ఎ వన్ మోర్ ఎగ్జిస్టెంట్ థింగ్ ఆర్ టు పుట్ ఇట్ ఈవన్ ఇన్ ఈవెన్ ఇన్ మోర్ సెటిల్ లాంగ్వేజ్ it is one more existence yes. there are so many existences it is one more existence one more existence ante limited existence appudu adi bramhae kadu one more ante limited kadannay limited bramhae kadu mari elaga ee bramham nu nu cheppe ela cheptavu ante satya shabda vachyam bramha kadu satya shabda lakshyam lakshyam aneyappudu em cheyalo telusukunnava vachyam ante edurukunda chustu undal da lakshyam ante edurukunda chodam aneyani lakshyam ante యు హెవ్ టు లుక్ ఇట్ విత్ ఇన్ యువర్స్ గంగాయామ్ ఘోష ద విలేజ్ ఇన్ ది రివర్ గంగా గంగాయాం అంటే ఇందీ రివర్ గంగ విలేజ్ ఇన్ ది రివర్ గంగా అప్పుడు వీడు గంగ ఒడ్కెళ్ళి అలా అలా చూస్తే కనపడుతున్న విలేజ్ కనపడుతున్నా ఇంది రివర్ గంగా రివర్ గంగలో ప్రవాహం కదన్నది అక్కడ విలేజ్ ఏముంటుంది అక్కడ ఇళ్ళు వాకిళ్ళు ఏమి ఉంటాయి ఉండవు మరి అలాగండి ఈ వాక్యాన్ని ప్రయోగించిన వాడు బుద్ధిమంతుడైతే నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి ఏటి గంగాయాం ఘోహ అన్న కళ్ళు మూసుకోవాలి ఇప్పుడు గంగకేస్ చూస్తే అక్కడేమి విలేజ్ కనపడదు కళ్ళు మూసుకోవాలి ఏమిటి గంగాయాం ఘోష అన్నాడు ఏమిటి గంగలో విలేజ్ ఎందుకు ఉంటుంది ఉండదు కదా మరి ఎందుకలా అన్నాడు అన్నవాడు బుద్ధిమంతుడే ఓహో గంగాయాం అంటే గంగా తీరే ఘోష ఓ గంగ గొల్లపల్లె అన్నాడు గంగలో గొల్లపల్లె కాదు గంగ గొల్లపల్లె అదేమిటి కొను గంగ గొల్లపల్లె అని అనొచ్చుగా ఆ నోట్లో అంత ఇంకొక మాట అనలేడా లేకపోతే ఒడ్డు అనే పదం రాదా పండితుడే అలా ఎందుకన్నాడబ్బా అంటే అలా అండంలో కూడా ఒక హేతు ఉంది గంగ యొక్క పవిత్రత ఆ చల్లదనము ఆ గాలి ఇవన్నీ కూడా ఆ గ్రామంలో పుష్కలంగా లభిస్తాయి అని చెప్పడం కోసం వాడు గంగాయాం ఘోష అని అన్నాడు దాని అర్థం గంగా తీరే ఘోష అనేప్పటికీ చూడండి ఇదంతా ఎక్కడుంది బయట ఉందా లోపలుందా లోపల అలాగే మీరు బయట చూస్తూ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ అంటే అక్కడ ఏం బ్రహ్మ ఉండదు మరి బయటే ఉంది సత్తా సామాన్యం ఉంది అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అస్థిత్యేవోపలబ్ధవ్య అరే ఈ జగత్తున్నదే సర్వత్రా అస్థిరూపంగానే ఉపలభ్యమవుతోంది అటు సూర్యుడు చూసినా అస్థి ఇటు ఒక పార్టికల్ కేసు చూసినా అస్థి సర్వత్రా కూడా అస్థిరూపంగా ఉపలభ్యమవుతోంది ఈ జగత్తు అస్థి కంటే మరి వేరే ఏమీ కాదు వాట్ ఈస్ దిస్ అస్థి అని కళ్ళు మూసుకుని అస్థి అస్తి అస్తి ఘట అస్తి ఎక్సామిన్ అస్తి అహమ్ అస్మి వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అస్తి అండ్ అస్మి తాను మా అంతేనా డిఫరెన్స్ నో వెన్ యుడ్ ఘట ఇట్ బి కెమ్ అస్తి వెన్ యూ యాడ్ అహమ్ ఇట్ బి కెమ్ అస్మి సపోజ్ ఐ డ్రాప్ ఘట అండ్ అహమ్ దన్ అస్తి అండ్ అస్మి అస్తి అస్మి ఇస్ దేర్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ యూ ఎక్సామిన్ అండ్ సీట్ అల్ మే యూ వాంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ మీరు ఘటహ అస్థి అహమస్మి అంటే డిఫరెన్స్ ఉంది కానీ ఆ ఘటహాను అహము డ్రాప్ చేసి కేవలం అస్థిని అస్మిని మీరు ఎగ్జామిన్ చేస్తే దీన్ని అయామ్ మెడిటేషన్ అంటూ ఉంటారు సో కేవలము ఆ అస్థిని మీరు ఎగ్జామిన్ చేసినట్లయితే దాంట్లో డిఫరెన్స్ ఏం కనపడదు కేవలము ఎగ్జిస్టెన్స్ ఆ ఎగ్జిస్టెన్స్ స్వయంగా తెలుస్తూ ఉంటుంది దాన్ని వర్ణముల చేతనో శబ్దముల చేతనో దాన్ని వర్ణించడం కుదరదు అదిగో దట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టెన్స్ which appears as many of such existences that existence absolute the infinite existence which is beyond all these limitations of existence that is brahma apudi satyam yasti emaindi adi brahma ki lakshakame ayindi gaani sakshatuga adi brahma ki vachakam kaaledu ade ayindi cheppindi natu satya shabda vachyam brahma tarvata evam सत्यादि సదిశబ్దా ఇతరేతరసన్నిధ అన్యోన్య నియమ్యనియామకా సంత సవాచ్యావర్తకా బ్రహ్మణ రక్షణీతి ఏవం సత్యాది శబ్దా ఈ విధంగా సత్యము జ్ఞానము అనే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మకి వాచకములు కావు లక్షకములే అలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇతరేతర సన్నిధం సత్యం బ్రహ్మ అన్నారు అనుకోండి అప్పుడు అనేక దోషాలు వచ్చే అవకాశం ఉన్నది ఎలాగా ఆ బ్రహ్మ జడమవ్వచ్చు అలాగంటే దోషం రాకుండా ఉండటం కోసం జ్ఞానం బ్రహ్మాని చేశాం ఇప్పుడు ఈ జ్ఞానశబ్దము ఈ సత్య శబ్దాన్ని నియమిస్తూ ఉంటుంది ఇతరేతర సన్నిధ అన్యోన్య నియమ్య నియామకా జ్ఞానశబ్దం సత్యాన్ని నియమిస్తూ ఉంటుంది సత్యశబ్దం జ్ఞానాన్ని నియమిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒకదాన్ని ఒకటి కలిపి ఒకదాని సన్నిధిలో ఒకటి కలిసి పరస్పరము ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే సత్యశబ్దాన్ని జ్ఞానశబ్దాన్ని నియమించిందో ఓహో ఇది జడసత్త కాదు ఇది చేతన సత్తా అని తెలిసిపోతుంది జ్ఞానశబ్దాన్ని సత్యశబ్దం ఎప్పుడైతే నియమించిందో ఓహో ఇది కల్పన కాదు ఇది అస్థి సత్ వస్తువు కల్పన జ్ఞానరూపంగా ఉంటుంది కదా ఇక్కడ కూర్చుని ఏదో మీరు కల్పన చేశారనుకోండి ఆ కల్పన జ్ఞానమా కదా జ్ఞానరూపంగా ఉంటుంది కాబట్టి కేవలం జ్ఞానం బ్రహ్మ అంటే క్షణిక బ్రహ్మ సత్యం బ్రహ్మ అనేప్పటికీ ఓ ఇది క్షణిక జ్ఞానం కాదు కల్పిత జ్ఞానం కాదు ఇది ఇది సత్య జ్ఞానం సత్య జ్ఞానము అని మీరు ఎప్పుడైతే అన్నారో అది కాన్షియస్నెస్లో ప్రకటమయ్యే ఏ జ్ఞానమో అవడానికి మీరు లేదు ఎందుకని ఘట జ్ఞానం సత్యజ్ఞానమా పఠజ్ఞానం సత్యజ్ఞానమా కాదు కంటితోటి చూపు రూపజ్ఞానం జనరల్గా చెప్పండి ఘటం అంటే ఒక విశిష్ట రూపం రూపజ్ఞానం సత్యజ్ఞానం అది కాదు నిద్రపోవడానికి కలుపుసుకుంటే ఏమైంది మీ రూపజ్ఞానం శబ్దజ్ఞానం సత్యజ్ఞానమా రసజ్ఞానం సత్యజ్ఞానమా గంధజ్ఞానం స్పర్శ జ్ఞానం సత్యజ్ఞానం కాదు మనస్సులో ఉదయించే వృత్తుల యొక్క జ్ఞానం సత్యజ్ఞానమా ఏమంటే జ్ఞానం అంటే ఇక్కడే చూడాలని ఇంకెక్కడికి బలం చూస్తారా జ్ఞానాన్ని మనోవృత్తుల రూపంగా ప్రకటమయ్యే జ్ఞానం సత్యజ్ఞానం అంటారా దాన్ని అనడానికి ఫిజిక్స్ జ్ఞానం కెమెస్ట్రీ జ్ఞానం బుద్ధి అందు జ్ఞానం ఇంటలెక్టు జ్ఞానం కన్యూ సే ఇట్ ఈస్ సత్యజ్ఞానం అహం జ్ఞానం కెన్ యు సైట్ ఈస్ సత్య జ్ఞానం నేను వాట్ ఈస్ దిస్ సత్యజ్ఞానం ఇవన్నీ పుట్టేటువంటిది అది అది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుందో నేను చెప్తే అది సత్యజ్ఞానం అవ్వదు మరి ఎలాగండి దాన్ని తెలుసుకోవడం దాన్ని తెలుసుకోవడం కుదరదు అది నువ్వే మరి ఈ పదాలు ఏం చేస్తాయి పదాలు దాన్ని సాక్షాత్గా చెప్పవు మరి ఏం చేస్తాయి ఇదిగో ఈ జ్ఞానం ఇవన్నీ ఇప్పుడు పదాలే ఉపయోగించానా లేదా నేను ఈ జ్ఞానాలన్నీ ఉన్నాయే ఇవి సత్య జ్ఞానములు కావు ఇవి ఇవన్నీ పుట్టేటువంటి స్థానం ఆ సంవిత్ ఆ తెలివి అది నీస్వరూపమే దాన్ని వర్ణించటం ఎందుకు అది సత్య జ్ఞానం అని ఈ విధంగా ఈ సత్యము జ్ఞానం అనే శబ్దాలు నియమ్య నియామకాలు సత్యశబ్దాన్ని జ్ఞానం నియమిస్తుంది జ్ఞానశబ్దాన్ని సత్యం నియమిస్తుంది ఎప్పుడైతే నియమించిందో ఆ నియమం అయ్యేప్పటికీ దానికి వాచ్యార్థం పోతుందో జ్ఞాన శబ్దానికి సత్యం మీరు జోడించేపటికి ఇంకా బ్రహ్మ జ్ఞానశబ్ద వాచ్యం అవడానికి వీల్లేదు అది జ్ఞానశబ్ద లక్ష్యమే ఇవ్వాలి బికాస్ కాబట్టి ఈ అన్యోన్య నియామకత్వం ఉండటం చేత సత్యాది శబ్ద వాచ్యాతి నివర్తకా బ్రహ్మ సత్యశబ్ద వాచ్యం కాదు అలాగని సత్యశబ్దంతో అసలే సంబంధం లేనిది కూడా కాదు అంచేత సత్యశబ్ద లక్ష్యం అవుతుంది మీరు సత్యము అనేదాన్ని పట్టుకుంటే బ్రహ్మని రీచ్ అవుతారు జ్ఞానము అనే దాన్ని పట్టుకుంటే బ్రహ్మను రీచ్ అవుతారు ఎప్పుడు ఆ జ్ఞానము నుండి ఉండేటువంటి నామరూపాలని విశేషాలని త్రోసిపుచ్చాలి జ్ఞానశబ్ద వాచ్యం అనుకున్నారనుకోండి ఇంకా నామరూపాలే సత్యం అయి కూర్చుంటాయి కాబట్టి లక్షణార్థములే అవుతాయి మీరు అస్థి అనే అస్థి అంటే సత్యం అస్థిని పట్టుకుని మీరు బ్రహ్మం చేరుకోవచ్చు జ్ఞానం అనేది పట్టుకుని మీరు బ్రహ్మం చేరుకోవచ్చు ఎందుకని అస్థి ఎటువంటి అస్థి అనంతం అస్థి అనంతం వీటిని నియమిస్తుంది అనంతం సత్యం అని ఎప్పుడైతే అన్నారో అది ఇంకా సత్యశబ్ద వాచ్యం అవటానికి వీళ్ళు సత్య ఏది మీరు నాకు చూపించాలంటే ఎక్కడుందో అనంతమైన వస్తువు ఒకటి కాబట్టి అనంత శబ్ద ప్రయోగం చేత అది సత్యశబ్దము వాళ్ళ వాచ్యార్థం నుంచి నివృత్తమై లక్ష్యార్థంలోకి వెళ్ళిపోతుంది అలాగే జ్ఞానం అనంతమండంచేత అలాగే జ్ఞానం సత్యమండంచేత అది పుట్టి మరణించే పుట్టి నశిస్తూ ఉండేటువంటి ఈ వికల్ప జ్ఞానాలు ఉంటాయి చూడండి సవికల్ప జ్ఞానం ఆ జ్ఞానం కాకుండా ఇటువంటి సవికల్ప జ్ఞానాలన్నింటికి మూలమనం నుండేటువంటి ఏ నిర్వికల్ప సంవితు కలదో దానిని సూచిస్తుందో దానిని సూచించటమో లక్ష్యం దానిని చూపించటమే కానీ దానిని వాచ్యంగా ఇదమిత్తంగా నిర్దేశించటం మాత్రం సంభవం కాదు अचेतने तैत्रीय में यदरो वाक्युद अत सिद्धवाचो निवर्तंते अप्य मनसा सहित अच्चेतनेदर राबोरी वाचहा निवर्तंते वाकल आ ब्रह्मस्वरूप प्रयत्नी व्यर्थम वे नवी మనస్సును కూడా మోసుకుపోయాయి మాకు తోడుగా నువ్వురా మేం చెప్పేదాన్ని నువ్వే కదా ఊహించాల్సిన దానివి అని మనస్సును కూడా వెంటబెట్టుకుపోయాయి అయినా కూడా వాటి పని అవ్వలేదు వెనక్కు వచ్చేసాయి అని అక్కడ శృతి ఒక పొయటిక్ ఫ్యాషన్గా ఏమని చెప్పిందంటే వాక్కునకు మనస్సుకి కూడా బ్రహ్మ కాదు అని చెప్పింది మరి వాక్కునకు గోచరం కాకపోతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ గురించి నువ్వు చెప్పడానికి ఎలా పూనుకున్నావు అవి వాక్కులేగా అంటే వాక్కులకు సాక్షాత్తుగా గోచరం కాని మాట వాస్తవమే వాక్కులకు లక్ష్యం అయ్యే అవకాశం ఉన్నది అందుకోసం వాక్కులని ప్రయోగించాం కాబట్టి వాక్కులతో చెప్పశక్యం కాని తత్వాన్ని వాక్కులతో చెప్పే ప్రయత్నం చేయటమే శాస్త్రము కాబట్టి శాస్త్రం ఏం చేస్తుందంటే మీలు మీరు అనుకునేటువంటి తప్పుడు అభిప్రాయాలని తీసివేయటమే శాస్త్రం చేస్తుంది అంతేగాని శాస్త్రం ఎదుమిత్తంగా ఆత్మస్వరూపాన్ని బోధించటానికి పూనుకోదు అనిరుక్తే నిలయనే ఇదిచ అవాచ్యత్వం ఇదే తైత్రీయంలో ఇంకో వాక్యం అనిరుక్తే అనిలయనే అనిలయన ఈజ్ నాట్ ది కన్ ఈజ్ నాట్ ది కన్సన్థింగ్ హియర్ నిలయనం అంటే నివాసస్థానము అనిలయనే ఆ పరబ్రహ్మకి నివాసస్థానము లేదు కాబట్టి మీరు శృతిని ఫాలో అవుతారా కథల్ని ఫాలో అవుతారా మీరు చెప్పండి ఆ నిలయనే నితరాం లీయతే అశ్విన్ అయితే నిలయనం బెడ్రూము నిలయనం అంటే ఎందుకని అక్కడికి వెళ్ళగానే నితరాం లీయతే అశ్విన్ అక్కడ వీడు అన్నీ వదిలిపెట్టేసి చక్కగా రిలాక్స్ అయ్యి విశ్రమిస్తాడు అది నిలయనం అంటే నిలయనమే నిలయము అన్నకారం తీసేస్తే నిలయము వీడు ఇళ్ళకి పేరు ఉంటుంది కదండీ లక్ష్మీ నిలయము శ్రీకృష్ణ నిలయము ఆ ఆ నిలయమే నిలయనం సో ఇప్పుడు ఆ నిలయనే నివాసం చేయటానికి మకాము లేనివాడు అంటే ఇప్పుడు నివాసం చేయటానికి మకాము లేనివాడు అంటే ఇప్పుడు ఎక్కడ మనం నివాసం చేస్తాడు ఎక్కడ నివాసం చేయడు ఇప్పుడు సర్వవ్య ఇప్పుడు మీరు ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడ నిలబడి మీరు ఎక్కడ లేరో అక్కడ ఇల్లు కడతారు ఆ ఇంట్లోకి వెళ్తారు సర్వత్రా ఉన్నవాడు ఎక్కడ కట్టుకుంటాడు నిలయనం సర్వత్రా ఉన్నవాడు ఎక్కడ కట్టుకుంటాడు అలా కాదండి వైకుంఠంలో ఉంటాడు వైకుంఠము అనే శబ్దానికి బుద్ధి అని అర్థం ఉంది బుద్ధి అర్థం ఎందుకంటే బుద్ధి ఎందుకు కుంఠ కుంఠ అంటే వ్యర్థముట లేదు బుద్ధి వృత్తి నిర్మాణం అయింది అంటే తెలియబడుతుంది కాబట్టి వృత్తి నిర్మాణం అవడము తెలియబడకపోవటము ప్రసక్తి లేదు కాబట్టి బుద్ధి వికుంఠ శబ్దాన్ని శాస్త్రంలో బుద్ధి అనే ప్రయోగిస్తారు వికుంఠ ఏవో బుద్ధి ఎందు ఉన్నాడు అదిగో మరి బుద్ధి ఎందు ఉన్నాడా లేడా అంటే బుద్ధి ఎందు మాత్రమే ఉంటే బుద్ధి నిలయం అని చెప్పొచ్చు బుద్ధి మాత్రమే లేడు బుద్ధి ఉన్నాడు అన్నాం కానీ బుద్ధి మాత్రమే ఉన్నాడనలేదు ఇంట్లో ఉన్నాడంటే ఇంట్లో మాత్రమే ఉన్నాడని అర్థం కానీ ఇక్కడ అలా కాదు సర్వవ్యాపకుడై ఉండి కూడా బుద్ధియందు ప్రకటమవుతున్నాడు అని అంటున్నాను కాబట్టి నిలయము లేదు విష్ణు శ్రీ మహావిష్ణువు బుద్ధి ఎందు సర్వప్రత్యయ సాక్షిభూతంగా ఆత్మరూపంగా ఉంటాడు తప్పిస్తే ఎక్కడో చోట కూర్చుంటా అన్నాడు అని అనుకోకూడదు మరి అలా ఎందుకు చెప్పారంటే ఉపాసన కోసం చెప్పారు ఉపాసనా సౌకర్యం కోసం ఉపాసనార్థం బ్రహ్మణో రూపకల్పన అలా అనిలయనే అది సెకండరీ అది పదం వచ్చింది కాబట్టి చెప్పా అనిరుక్తే నిరుక్తము అంటే వాచ్యముగా చెప్పడం నిర్వచనం చేసి చెప్పడం అది సంభవం కాదు అని వాచ్యాత్ వాచ్యత్వము అంటే పదముల చేతను సాక్షాత్తుగా చెప్పబడుట అనేది బ్రహ్మకు కుదరదు అని మనకి శృతి స్పష్టంగా చెప్పినది ఇదిచ అవాచ్యత్వం అది బ్రహ్మ చెప్పబడేది కాదు